జై గురుదత్త వాసి వైరాగ్య ప్రకరణం రెండవ భాగం వాల్మీక మహర్షి మూడు కథలను చెప్పాడు గ్రంథావతరణ సందర్భంగా మొట్టమొదట భరద్వాజ ముని కుమారుడు యొక్క కథ చెప్పాడు ఆ తర్వాత అరిష్టనేమి మహారాజు యొక్క కథ చెప్పాడు ఇప్పుడు ఈ ఋషికుమారుడు కారుణ్య కుమారుడి యొక్క కథను చెప్పాడు ఈ కథల వల్ల మొత్తం పరిశీలించి చూస్తే ఏం తెలుస్తోందంటే భరద్వాజుడి లాగా అత్యంత ఉత్తమమైనటువంటి యోగ శిఖరాలకు వెళ్ళిన వాళ్లకి కూడా ఈ యోగ వాసి గ్రంథం ఉపయోగపడుతుంది అరిష్టనేమి మహారాజులాగా వయస్సు మళ్ళీ నిష్కామైన తపస్సులో ఉన్నత స్థితికి వెళ్లిన వాళ్ళకు కూడా ఈ యోగ వాసి గ్రంథం ఉపయోగపడుతుంది కారుణ్య కుమారులాగా విద్యావంతులై సందేహ కల్లోలాల్లో ఉండేటువంటి సామాన్య యువకులకు కూడా సామాన్య మానవులకు కూడా ఈ గ్రంథం ఉపయోగపడుతుంది అందుచేత అన్ని రకాల వాళ్ళకి ఉపయోగపడేటువంటి గ్రంథం ఇది అని ఈ మూడు కథల ద్వారా చెప్పినట్టయింది అయితే ఇంతవరకు చెప్పిన ఈ మూడు కథల్లో ఎక్కడో స్వర్గలోకంలో ఉండేటువంటి దేవేంద్రుడు బ్రహ్మదేవుడు అటువంటి వాళ్ళు మెచ్చుకున్నారని గొప్ప గొప్ప తపస్సు చేసిన వాళ్ళు మెచ్చుకున్నారని అగ్నివేశ్యం అనేటువంటి ఎవరో మహామహర్షులు మెచ్చుకున్నారని అలా చెప్పడం జరిగింది తప్పితే వాల్మీకి యొక్క సమకాలీనులైనటువంటి ఆ రోజుల్లో ఉండే పండితులు ఆ రోజుల్లో ఉండే పెద్దలు ఆ రోజుల్లో ఉండేటువంటి మహర్షులు ఈ గ్రంథాన్ని గురించి ఏమి భావించారు వాళ్ళు ఏమన్నారు ఈ గ్రంథాన్ని వాళ్ళు ఏ రకంగా స్వీకరించారు అనే విషయం చెప్పలేదు ఆ విషయాల్ని కూడా కనుక చెప్పినట్లయితే ఈ గ్రంథం మీద మనకి ప్రామాణిక బుద్ధి బాగా పెరుగుతుంది కనుక అటువంటి ఘట్టాన్ని కూడా ఒకటి తన గ్రంథంలో చేర్చాలని సంకల్పించి వాల్మీకి మహర్షి అగస్త్య మహర్షితో సంబంధం ఉన్నటువంటి ఒక ఘట్టాన్ని చేర్చాడు ఏమనంటే పూర్వరామాయణంలో అరణ్యకాండలో శ్రీరాముడు వనవాసం చేస్తున్న సందర్భంలో శ్రీరాముడు ఏ ఏ మహాత్ములను దర్శించాడు అనే విషయాలని వాల్మీకి కొంతవరకు వివరంగానే చెప్పాడు ఆ రోజుల్లో వింధ్యకు దక్షిణ భాగాన దండకారణ్యం చాలా విస్తారమైనటువంటి క్రీకారణ్యంగా ఉండేది ఈ అరణ్యం ఎట్లా ఏర్పడిందంటే పూర్వం త్రేతాయుగ ప్రారంభ కాలంలో అంటే శ్రీరాముడికి చాలా వెనకాల రోజుల్లో ఈ వింధ్య పర్వతానికి దక్షిణ భాగంలో దండకుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు ఆయన ఒకనొక సందర్భంలో తన గురువుగారి శాపానికి గురయ్యాడు ఆ శాపం వల్ల ఆయన పాలించినటువంటి రాజ్యం అంతా కూడా అరణ్యంగా మారిపోయింది దండకుడు పరిపాలించిన రాజ్యం గనుక దాన్ని దండకారణ్యం అని మరుషులంతా వ్యవహారం అది భయంకరమైనటువంటి మహారణ్యంగా మారిపోయేటప్పటికీ అది రాక్షసులకు చాలా అనుకూలమైన స్థానంగా మారింది అలా ఉత్తర దేశానికి దక్షిణ దేశానికి మధ్యలో ఈ ఒక మహాకీకారణ్యం ఏర్పడటం దాంట్లో రాక్షసులు నివాసం చేయడం వచ్చేటప్పటికీ ఈ దక్షిణాపధానం ఉన్నటువంటి భారతదేశానికి వైదిక సంస్కృతి సరిగ్గా సరఫరా కాక జ్ఞానం సరఫరా కాక ఇక్కడ ఉండేటువంటి వైదిక సంస్కృతి దెబ్బతింటూ వచ్చి ఈ పరిస్థితిని సరిచేయడం కోసం ఆనాటి రాజులు కొంత కృషి చేశారు రాజులకు రాజకీయాలకు అతీతంగా అనేక మంది మహర్షులు కూడా చాలా కృషి చేశారు అలా కృషి చేసిన మహర్షులలో అగస్త్య మహర్షి చాలా ప్రముఖుడు ఆయన ఏం చేశాడంటే కృష్ణ కావేరి గోదావరి ఈ నదీ తీరాల వెంట స్వయంగా పాదసంచారాలు చేశాడు పాదసంచారాలు చేస్తూ లెక్కకు మించినన్ని చోట్లలో అగస్త్యేశ్వర ఆలయాలను ప్రతిష్ఠ చేశాడు ఆంధ్రదేశంలో ఇవి చాలా కనిపిస్తాయి ఆంధ్రలోనే కాదు మహారాష్ట్రలో తమిళనాడులో అన్ని చోట్ల కూడా ఈ దక్షిణ భారతంలో చాలా చోట్ల అగస్త్యేశ్వర ఆలయాలు మనకు కనిపిస్తాయి ఆయన స్వయంగా ప్రతిష్ఠ చేసిన ఆలయాలు తద్వారా వైదిక సంస్కృతిని వృద్ధి చేయాలని కృషి చేశాడు అంతే అంతేకాకుండా ఆయా ప్రాంతీయ భాషలకు సాంస్కృతిక జీవనం ఆయన పోయాలని ప్రయత్నం చేసి ఆ భాషలను కూడా ఉద్ధరణ చేశాడు ఆ విధంగా కూడా ధర్మోధరణ కోసం చాలా కృషి చేశాడు ఇది ఒక కృషి గ్రామాల్లో పట్టణాల్లో చేసే కృషి ఇది కాకుండా అనేక వేల మంది సాధకులకు సాధన మార్గాల్ని ఆయన బోధించి మార్గ నిర్దేశకుడుగా ఉండేవాడు అందుచేత శ్రీరామచంద్రుడు జీవించి ఉన్న కాలంలో అంటే వాల్మీకి మహర్షి గారు కూడా జీవించి ఉన్న కాలంలో అగస్యమహర్షి చాలా సుప్రసిద్ధంగా ఉండే మహర్షి అందుచేతనే అరణ్యవాస సమయంలో శ్రీరాముడు అగస్త్య మహర్షిని చాలా శ్రద్ధగా దర్శనం చేశాడు అయితే ఆ సందర్భంలో వాల్మీకి మహర్షి ఇంకో ముగ్గురు మహర్షుల యొక్క పేరును కూడా చెప్పాడు ఏమని సుతీక్ష్ణంచాప్యగస్తా అగస్త్యభ్రాతరంతథా అన్నాడు సుతీష్ణుడు ఒక పేరు అగస్త్యుడు ఒక పేరు అగస్త్య భ్రాత ఒక పేరు ముగ్గురు పేర్లు దీంట్లో అగస్త్యుడేమో చాలా సుప్రసిద్ధుడు అగస్త్యభ్రాత అంటే అగస్్యుడు యొక్క సోదరుడు గొప్ప తపస్వి ఆయన ఆయన పేరేమిటో ఇప్పటికీ తెలియదు అందుకనే పండిత కుటుంబాల్లో విద్యావంతులయ్యుండి కూడా పేరు ప్రతిష్టలు సరిగ్గా లేకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా అగస్త్య భ్రాతలు అంటూ ఉంటారు అది ఒక సామెతగా మారిపోయింది సరే అగస్ట్యుడు ఒకడు అగస్త్య భ్రాతకుడు ఇక సుధీషుడు ఈ సుతీష్ణుడు ఎవరు దీని గురించి పూర్వరామాయణంలో ఎక్కడా మనకి ఏం విశేషం కనిపించదు పోని ఇతర పురాణాల్లో చూద్దామంటే అక్కడా కనిపించదు అయితే చిత్రం ఏంటంటే అగస్త్య సంహిత అని ఒక గ్రంథం ఇది ప్రధానంగా రామోపాసన పద్ధతులను బోధించేందుకోసం బయలుదేరిన గ్రంథం ఈ గ్రంథంలో సుతీక్ష్ణ మహర్షి యొక్క ప్రసక్తి వచ్చింది ఎలా వచ్చిందంటే శ్రీరామావతారానికి చాలా కాలం ముందుగానే దండకారణ్యంలో ఉంటూ అగస్త్య మహర్షి గారి యొక్క నేతృత్వంలో ఆయన్ని గురువుగా తీసుకుని అనేక మంది మునికుమారులు తపస్సు చేస్తూ ఉండేవారు కదా వాళ్లల్లో ఒకడు ఈ సుతీష్ణ మహర్షి మరి దైవయోగం ఏమిటో గాని అగస్త్య శిష్యులందరికీ కూడా త్వరగా త్వరగానే మరి వాళ్ళు చేసేటువంటి తపస్సులు ఒక వచ్చి సిద్ధిస్తూ ఉండేది ఈ సుతీష్ణ మహర్షి గారికి మాత్రం ముసల్తనం దగ్గరికి సరే ఏ రకమైన మనస్సు యొక్క ఏకాగ్రత కూడా సరిగ్గా కుదరలా ముసల్తనం ఏమో దగ్గరికి వచ్చేసింది దాంతో ఒక రోజున బాగా విసిగిపోయి ఆ సుధీష్ణ మహర్షి గారు సరాసరి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏమండీ నాకేమో ముసల్తనం కూడా దగ్గరికి వచ్చేస్తోంది ఇంతవరకు కనీసం మనస్సుకి ఏకాగ్రత కుదరలేదు ఏమిటి మరి నా పరిస్థితి ఇట్లా ఉందని గోలగోలు చేశాం అప్పుడు అగస్య్య మహర్షి గారి పాపం చాలా కరుణ కలిగింది ఆయన అన్నాడు ఆయన సుధీష్ణ నువ్వే మనసులో కంగారు పడకు అన్నీ వస్తాయి శ్రీహరి శ్రీరాముడు అనే పేరుతో త్వరలోనే అవతరించబోతూ ఉన్నాడు ఆయన దర్శనం అయ్యేదాకా ఆ దర్శనం అయిన తర్వాత ఇంకా కొంతకాలం దాకా కూడా నీకు మరణమేం లేదు కంగారేం లేదు ఈలోగా నువ్వేం చేస్తావంటే అవతరించబోయేటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి ఉపాసన చేస్తూ ఉండు అని చెప్పాడు శృతిష్ణు మహర్షి గారికి ఏడు పని అయిపోయింది అయ్యా ఇప్పటికి ఇంత వయస్సు వచ్చేసింది ముసల్తనం వచ్చింది ఇంకా చాలా కాలం బతికుంటామని ఓదారుస్తున్నారు అది బానే ఉంది ఇప్పటికి రకరకాల సాధన చేశాను ఇప్పుడు మళ్ళీ కొత్త సాధన అది కూడా ఉపాసన ఆ ఉపాసన ఏమిటి ఇంకా జన్మించకుండా ఉన్నటువంటి ఒకనొక రూపాన్ని గురించి ఊహించుకుని ఉపాసన చేయాలి నేను సరే పోనీ ఏదోటి మీరు చెప్పిన ఉపాసన చేస్తాం అనుకున్నా కూడా ఇంత వయస్సు వచ్చాక మళ్ళీ నాకు మంత్రోపాసన ఏమిటండి ఏదన్నా సూటిగా ఏదైనా యోగ సాధన పెట్టేయండి లేదంటే ఏదన్నా తత్వచింతన అటువంటి ఏదన్నా తేలిగ్గా ఉండే మార్గం చూడండి అంతేగాని ఈ రామమంత్రోపాసనలు ఇవన్నీ నే కృతాలు పడతాను అన్నాడు అప్పుడు అగస్య మహర్షి గారు ఏం చేశాడంటే ఈయన మనస్సులో ఉండేటువంటి సందేహ కల్లోలాన్ని పూర్తిగా తొలగించడం కోసం సాధనా ప్రక్రియలో ఎన్ని రకాల విధానాలు ఉంటాయో ఆ విధానాలన్నిటికి నీ అద్భుతంగా చేసి చూపించాడు ఈ అగస్త్య సంహితలో సుమారుగా సహం భాగం అంతా కూడా ఈ సాధనా విధాన సమన్వయానికే ఆయన కేటాయించాడు ఆ తర్వాత రామోపాసన చేసే విధానాలను సుదీష్ణ మహర్షికి ఆయన బోధించాడు సరే ఈ విధంగా అగస్త్య మహర్షి ఉపదేశించిన అగస్త్య సంహిత అనేటువంటి ఆ గ్రంథంలో సుదీష్ణ మహర్షి ఉపదేశం పొంది చాలా కాలం రామోపాసన చేశాడు ఆ తర్వాత కొంతకాలానికి శ్రీరాముడు స్వయంగా అరణ్యానికి వచ్చి అగస్త్య మహర్షిని దర్శించినప్పుడు అగస్త్య మహర్షితో పాటు ప్రత్యేకమైన ప్రీతితో ఈ సుధీష్ణ మహర్షిని గారిని కూడా ఆయన దర్శించాడు అనుగ్రహించాడు అయితే అప్పటికి కూడా ఈ సుధీష్ణ మహర్షి గారికి ఎందుకో ఇంకా సిద్ధి త్వరగా రాల ఆ రాముడు అరణ్యాన్నించి వెళ్ళిపోయి రాజ్యపాలంతా చేస్తున్న తర్వాత కూడా చాలా కాలానికి ఇంకా తపస్సాధన చేస్తూనే ఒకరోజును గురుగారి దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అయ్యా గురుదేవా మోక్షానికి కావలసింది ఏమిటి అసలు కర్మ లేక జ్ఞానమా లేక రెండూ కావాల్సిందే అని మీరు అంటారా మీరేమో నాకు ఉపాసన చేయమని చెప్పారు ఉపాసనా విధానాలలో ఎన్ని సమన్వయాలుంటారో అవన్నీ చెప్పారు మళ్ళీ జ్ఞానం గురించి కూడా కొంత చెప్పారు నాకు మీరు అగస్త్య సంహితలో అయితే నన్ను మాత్రం పెట్టింది ఉపాసనలో పెట్టారు ఉపాసన అంటే ఏమిటి కర్మేనా కాదా ఉపాసన అంటే అది కూడా కర్మలో ఒక భాగమే కనుక ఉపాసనారూపమైన కర్మలో నన్ను మీరు ప్రవేశపెట్టారు నాకేం కావాలి మోక్షం ఒక్కడే కావాలి ఇంకేమీ ఎక్కర్లేదు కేవలం మోక్షం మాత్రమే కావాలనుకునేటువంటి నామోటి ముక్షువులకు కర్మ ముఖ్యమా జ్ఞానం ముఖ్యమా చెప్పేసి ఏదో సమన్వయాలు చేసి నన్ను గందరగోళ పెట్టద్దు ఈ రెండింటిలో ఏది కావాలో తేల్చి చెప్పండి అని ఆయన స్పష్టంగా అడిగాడు ఆ ప్రశ్న విని అగస్త్య మహర్షి కొంచెం ఆలోచించాడు అడిగేవాడు పసివాడు కాదు సాధనంటే తెలియనివాడు శాస్త్రం తెలియనివాడు కాదు ఒక సుదీర్ఘమైన జీవితకాలమంతా తపస్సాధనలో గడిపినటువంటి మహనీయుడైన వ్యక్తి అటువంటి వ్యక్తి సందేహం తీరక జ్ఞానమా కర్మా ఏదో ఒకటి తేల్చి చెప్పండి అంటున్నాడు కనుక తను చెప్పేది ఆసల మనిషికి ఉపకారకంగా ఉండేట్టు చెప్పాలని ఆలోచన చేసి శాస్త్ర సమన్వయాన్ని స్పష్టంగా చేస్తే గాని ఆ సాధకుడు తృప్తిపడడు గనక ఆయన యుక్తియుక్తంగా ఉండేటట్లుగా ఇలా సమాధానం చెప్పాడు ఏం చెప్పాడంటే నగశ్చర్షి ఏమన్నాడంటే నాయన నువ్వేమడుతున్నావంటే ఆకాశంలో పక్షి ఎగురుతోందండి ఆ పక్షి ఎగిరేటప్పుడు దానికి ఎడం రెక్క ముఖ్యమా కుడి రెక్క ముఖ్యమా ఈ రెండు రెక్కల్లో ఏది ముఖ్యమో తేల్చి చెప్పండి అని అడుగుతున్నావు కర్మ ముఖ్యమా జ్ఞానం ముఖ్యమా అని నువ్వు అడిగిన ప్రశ్న ఎలా ఉంది అంటే ఆకాశంలో ఎగిరే పక్షికి ఎడం రెక్క ముఖ్యమా కుడిరెక్క ముఖ్యమా అని అడిగినట్లుగా ఉంది అయితే నిజానికి ఆకాశంలో పక్షిని ఎగరవేసేది ఎడం రెక్క కాదు కుడి రెక్క కాదు ఎడమ రెక్క వల్ల దానికి ఒక ఉపకారం జరుగుతుంది ఏమిటా ఉపకారం అంటే ఎడమరెక్క కింద ఉండే గాలి కదులుతుంది ఎడమ గాలి కదలిక అనే ఉపకారం ఎడమ రెక్క వల్ల కలుగుతుంది అలాగే కుడి రెక్క వల్ల ఇంకో ఉపకారం జరుగుతుంది ఆ రెక్క కింద ఉండే గాలి కదులుతుంది కుడి గాలి కదలటం అనే ఉపకారం కుడి రెక్క వల్ల కలుగుతుంది కనుక ఈ రెండు రెక్కల వల్ల రెండు ఉపకారాలు జరుగుతాయి ఈ రెండు ఉపకారాలు కలిస్తే అంటే ఎడమ గాలి కదలికానే ఉపకారం కుడి గాలి కదలికానే ఉపకారం ఈ రెండు ఉపకారాలు కలిస్తే అప్పుడు ఆ రెండింటి ఉపకారాలు కలిసి ఆ పక్షి ఆకాశంలో ఎగిరేటట్లు చేస్తాయి కనుక సాక్షాత్తుగా రెక్కలు ఆకాశంలో ఎగరడానికి కారణం అనే కంటే వాటి వల్ల కలిగేటువంటి గాలి కదలిక రూపమైన ఉపకారమే ఆ పక్షిని ఆకాశంలో ఎగిరేట్టు చేస్తోంది అని మనం గ్రహిస్తాం కదా అదే విధానంగా మోక్షం అనేటువంటి పదవికి చేరుకోవాలంటే కర్మము మనకి ఒక రకమైనటువంటి ఉపకారాన్ని చేసి జ్ఞానము ఇంకో రకమైన ఉపకారాన్ని చేసి ఈ రెండు ఉపకారాలు కలిసి మనం మోక్షం దగ్గరికి చేరుస్తాయి అంతేగాని ఎడమరెక్కను పట్టుకున్నట్టుగా కర్మను పట్టుకోవడం కుడిరెక్కను పట్టుకున్నట్టుగా కేవలం జ్ఞానాన్ని పట్టుకోవడం ఈ రెండిట్లో దేన్ని పట్టుకున్న ఉపకారం సరిగ్గా జరగదు రెండు ఉపకారాలు కలిస్తే గాని పక్షి ఆకాశంలోకి ఎగరటం జరగనట్లుగానే ఈ రెండు జ్ఞాన కర్మల వల్ల జరిగేటువంటి ఉపకారాలు రెండూ కూడా కలిస్తే గాని ఈ సాధకుడు పక్షి మోక్షం ఆకాశంలోకి చేరుకోలేడు ఏమిటయ్యా ఈ జ్ఞానం వల్ల కలిగేటువంటి ఉపకారం ఏమిటి కర్మ వల్ల కలిగేటువంటి ఉపకారం ఏమిటి అంటే కర్మ అనేటువంటి ఈ రెక్క వల్ల చిత్తశుద్ధి అనేటువంటి ఉపకారం సాధకుడికి వస్తుంది జ్ఞానం అనేటువంటి వల్ల విషయప్రకాశము అనేటువంటి ఉపకారం సాధకుడికి వస్తుంది అంటే అవిద్యా నివృత్తి జరుగుతుంది అవిద్యా నివృత్తి రూపమైనటువంటి ఉపకారం జ్ఞానం వల్ల శుద్ధి రూపమైనటువంటి ఉపకారం కర్మ వల్ల జరుగుతుంది ఈ రెండు ఉపకారాలు కలిస్తే సాధకుడు మోక్షానికి చేరుతాడు దీన్నే మరో ఉదాహరణ రూపంలో చదువుతాను వినవయ్యా ఏమిటంటే ఒక అద్దం ఉంది ఆ అద్దంలో ముఖం చూసుకోవాలనుకున్నావు అప్పుడు కూడా నీకు రెండు ఉపకారాలు కావాలి ఏమిటంటే అద్దం మీద మట్టి ఉంటే దాన్ని తుడిచేసుకోవాలి ఆ తర్వాత నీ ముఖం మీదికి వెలుతురు పడేట్టు చూసుకోవాలి ఈ రెండు పనులు జరిగితేనే నీకు అద్దంలో నీ ముఖం స్పష్టంగా కనిపిస్తుంది అంటే అద్దం మీద ఉన్నటువంటి దుమ్ము పోవడం అనేది ఒక ఉపకారము నీ ముఖం మీద వెలుతురు పడటం అనేది మరొక ఉపకారం అనుకున్నట్లయితే ఈ రెండు ఉపకారాలు కలిస్తేనే నీకు ముఖ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది అద్దంలో అట్లాగే మోక్ష సాధకుడైనటువంటి జీవుడికి తన మనస్సు అనేటువంటి అద్దం మీద పడ్డ దుమ్మును తురిచేసుకోవాలి ఈ దుమ్మును తురిచేటువంటి ఉపకారాన్ని కర్మ చేస్తుంది సత్కర్మను నిష్కామంగా ఎవడైతే బాగా ఆచరిస్తాడో వాడికి తన హృదయమనేటువంటి అద్దం మీద పడ్డ దుమ్ము తొలగిపోతుంది ఆ తర్వాత వాడి ముఖం మీద వెలుగు పడాలని చెప్పుకున్నాం అద్దం యొక్క ఉదాహరణలు అట్లాగే జ్ఞానమనేటువంటి వెలుగు వాడి మీద పడ్డట్లయితే వాణ్ణి ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి తెర అది తొలగిపోతుంది అజ్ఞానావరణ తొలగిపోతుంది కనుక అవిద్య నివృత్తి జరుగుతుంది కనుక అప్పుడు ముఖం మీద దీపం పడ్డట్టుగా ఈ జ్ఞానం వల్ల ఈ ప్రకాశ రూపమైనటువంటి ఉపకారం జరుగుతుంది ఈ రెండు ఉపకారాలు కలిస్తేనే మోక్షం అనేది సిద్ధిస్తుంది కనుక కర్మ కావాలా జ్ఞానం కావాలా ఏదోటి తేల్చి చెప్పండి నేను పేచీ పెడితే లాభం లేదు రెండూ కావలసిందే దేన్ని ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకోవాలి నువ్వేమంటున్నావు ఈ రెండింటిలో ముఖ్యం ఏదో తేల్చి చెప్పండి ఏదో ఇది కసేపు ముఖ్యమంటారు అది కసేపు ముఖ్యమంటారు సమన్వయాలు చేసేస్తారు ఇబ్బంది పెట్టేస్తున్నారని మీరు అంటున్నారు అది సరి మాట కాదు అయితే నీకు ఈ విషయం బాగా అర్థమయ్యేందుకు నీకు ఒక మంచి గ్రంథం చెబుతాను విను ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఉపాసన చేస్తున్నావే ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి కూడా ఒకనొకప్పుడు ఇట్లాంటి సందేహమే వచ్చింది అప్పుడు ఆయనకి వశిష్ఠ మహర్షి ఉత్తమమైనటువంటి ఉపదేశం చేశాడు మహాత్ముడైన వాల్మీకి మహర్షి ఆ ఉపదేశాన్నంతా యోగవాసి గ్రంథంగా రచించి ఉంచాడు ఈ మధ్యనే ఆ గ్రంథరచన పూర్తయింది నీకు నేను ఆ గ్రంథమంతా దగ్గరను ఉపదేశం చేస్తాను నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే జ్ఞానకర్మల విషయంలో ఆ రెండింటినీ ఏ రకంగా ఉపకారం వాడి ద్వారా పొంది మోక్షాన్ని సాధించాలో ఆ ప్రక్రియ విషయంలో ఏ రకమైనటువంటి సందేహం లేకుండా పోతుంది ఇటువంటి సందేహం కలవారికి ఆ యోగ గ్రంథమే ప్రశస్తం కనుక నీకు ఆ గ్రంథాన్ని ఉపదేశిస్తాను వినవలసింది అని చెప్పి అగస్త్య మహర్షి సుతీష్ణ మహర్షికి యోగ గ్రంథాన్ని పూర్తిగా ఉపదేశించాడు ఆ ఉపదేశం వల్ల సుతీష్ణ మహర్షికి అంతవరకు ఉన్నటువంటి ఆ చిత్తంలో ఉన్నటువంటి కల్లోలం అంతా కూడా తొలగిపోయి మనస్సు పరిపూర్ణంగా ప్రశాంతమై జ్ఞానయోగం చేత మోక్షం అవలీలగా సిద్ధించింది ఈ సన్నివేశాన్ని వాల్మీకి మహర్షి తన యొక్క గ్రంథావతరణిక ప్రకరణంలో చెప్పాడు అయితే వాల్మీకి మహర్షి ఈ కథ చెప్పడం ద్వారా ఏం ప్రయోజనం సాధించాడు ఏం సాధించాడంటే భారద్వాజ కథ చెప్పినప్పుడు ఇది ఉత్తములైనటువంటి యోగులకు పనికొస్తుంది ఈ గ్రంథం అనే విషయం చెప్పాడు అరిష్టనేమి కథ చెప్పినప్పుడు ఎవరైతే త్యాగశీలులైన నిష్కామ యోగులుంటారో తపస్సులుంటారో వాళ్ళకి పనుకొస్తుంది అనే విషయం చెప్పాడు కారుణ్య కుమారుడు కథ చెప్పాడు ఆ కథ ద్వారా ఏం చెప్పాడు విద్యావంతులయ్యుండి తత్వ విచికిత్సలో పడి సామాన్యులందరికీ కూడా ఈ గ్రంథం పనికొస్తుంది అని చెప్పాడు ఇప్పుడు ఈ సుదీష్ణ కథను కూడా ఇక్కడ చేర్చడం ద్వారా ఈ గ్రంథం యొక్క ప్రాశస్త్యాన్ని మునులందరూ కూడా తమ శిష్యులకు ఈ గ్రంథాన్ని బోధిస్తుంటున్నారు అని చెప్పడం మాత్రమే కాకుండా ఈ గ్రంథానికి ఎవరు అధికారులు అనే విషయం కూడా దీంట్లో స్పష్టంగా చెబుతున్నాడు అంటే శాస్త్రాలను బోధించేటప్పుడు సామాన్యంగా అనుబంధ చతుష్టయము అని చెబుతూ ఉంటారు ఏమిటి అనుబంధ చతుష్టయం అంటే ప్రతి శాస్త్రంలోనూ ఇది చెబుతూ ఉంటారు ఏమిటి ప్రయోజనము సంబంధము అధికారి అని చెబుతూ ఉంటారు ప్రయోజనము విషయము ప్రయోజనము సంబంధము అధికారి ఇవి నాలుగు ఈ నాలుగిటిని అనుబంధ చతుష్టయము అంటూ ఉంటారు విషయం అంటే ఏమిటి ఈ శాస్త్రంలో చెప్పే విషయమేమిటి అని స్పష్టంగా ముందరే నిర్వచనం చేయాలి ఈ యోగవాసిష్ట శాస్త్రంలో చెప్పే విషయం ఏమిటి అంటే ఆత్మ ఆత్మతత్వ జ్ఞానమే ఇక్కడి విషయం ఈ విషయానికి ప్రయోజనమేమిటి అంటే మోక్ష ప్రాప్తి మాత్రమే ప్రయోజనం ఈ గ్రంథాన్ని చదివేవాడికి దీనికి సంబంధమేమిటి అంటే జ్ఞాన ప్రతిపాదనమే సంబంధం ఈ గ్రంథానికి అధికారి ఎవడు ఆ విషయాన్ని ఈ చివరి కథ ద్వారా చాలా విస్పష్టంగా వాల్మీకి మహర్షి పొందుపరిచాడు వాల్మీకి మహర్షి తను చెప్పే కథల ద్వారా ఏ సంకేతాలని మనకు అందిస్తున్నాడో వాటిని మనం సరిగ్గా అందుకుంటామో లేదో అని ఆయనే వివరిస్తాడు అని మనం చెప్పుకున్నాం మొదట్లోనే ఈ మొదటి కథ దగ్గర కూడా ఆయన పని చేశాడు ఈ కథ ద్వారా ఇప్పటిదాకా మనం చెప్పిన మనకు చెప్పిన కథల ద్వారా విషయాన్ని మనం సరిగ్గా గ్రహించడం కోసం ఆయన ఇలా చెప్పాడు అహంబద్ధో విముక్త్యామ్ ఇది ఎస్ ఆస్తి నిశ్చయ నా అత్యంతమో సోస్మిన్ శాస్త్రేధికారవాన్ అన్నాడు ఈ శాస్త్రంలో ఎవరికి అధికారం ఉందయ్యా అంటే అధికారం అంటే ఏమిటి ఈ శాస్త్రాన్ని చదివే అర్హత ఎవరికి ఉందయ్యా అంటే నేను సంసారంలో ఉన్నాను నాకు దీని నుంచి విముక్తి కావాలి అనే దృఢ నిశ్చయం ఉండాలి వాడికి ఫస్ట్ మొట్టమొదట ఆ దృఢ నిశ్చయం ఉండాలి ఆ తర్వాత ఈ బంధ మోక్షాలను గురించి ఎంతో కొంత జ్ఞానం వాడికి ఉండాలి స్వల్పంగా అయినా సరే నాత్యంత అజ్ఞహ నోత జ్ఞహ అలాగని వాడికి పరిపూర్ణమైన జ్ఞానం కూడా ఉండకూడదు పరిపూర్ణ జ్ఞానం ఉన్న వాడికి గ్రంథాలతోనే పని లేదు అంచేత ఎంతో కొంత జ్ఞానం ఉండి పరిపూర్ణ జ్ఞానం లేక సందేహ డోలికలలో ఇటు అటు విగుతూ ఉండే పరిస్థితి నాకు మోక్షం మాత్రమే కావాలి అనేటువంటి తీవ్ర మోక్షకాంక్ష ఎవరికైతే ఉందో అటువంటి జీవి ప్రతివాడు కూడా ఈ గ్రంథానికి నేను రాస్తున్నటువంటి ఈ యోగవాసి శాస్త్రానికి అధికారే అని చెప్పి ఆయన ఈ శ్లోకంలో విస్పష్టంగా చెప్పాడు అయితే బొత్తిగా ఏమాంతము వేదాంతం వాడికి అసలే తెలియదు అనుకోండి వాడు దీన్ని పనికిరాడు విషయమంతా పూర్తిగా తెలిసిందనుకోండి వాడికి ఈ గ్రంథం అక్కల అందుచేత ఎవడైతే మధ్యమ జ్ఞాన స్థితిలో ఉన్నాడో అటువంటి మధ్యమాధికారులందరికీ కూడా పనికెచ్చేట్టుగా ఈ గ్రంథం రాస్తున్నాను అని వాల్మీకి మహర్షి స్వయంగా వాచ్యంగా ఈ శ్లోకంలో చెబుతున్నాడు ఈ చెప్పిన విషయాన్నే ఇంతవరకు చెప్పినటువంటి కథలలో మనకి నిరూపణ చేశాడు కూడా అంటే అన్ని రకాల స్థాయిల్లో ఉండేటువంటి సాధగులకు కూడా పనికొచ్చే విధంగా ఈ యోగ వశిష్ట గ్రంథాన్ని నేను రూపొందిస్తున్నాను అని వాల్మీకి మహర్షి మనకి విస్పష్టంగా బోధిస్తూ ఉన్నాడు ఈ గ్రంథంలో వాల్మీకి మహర్షి మనకి అనుసరించిన శైలంతా కూడా తత్వ విషయాలను కథారూపాల్లో చెబుతూ మళ్లీ వాటిని తనే వివరణ చేసుకుంటూ వెళ్ళటమైనటువంటి విషయాన్ని పూర్వం ఏదైతే చెప్పుకున్నామో ఈ కథలో ఆయనకి మొట్టమొదటగా మనకి సోదాహణంగా చూపించాడు కథారూపంగా విషయాన్ని వివరిస్తూ మళ్లీ దాంట్లో సందేహం లేకుండా ఉండటం కోసం వాచ్య వృత్తితో కూడా సూటిగా కూడా తత్వాన్ని వివరిస్తూ ఉండటం అనేటువంటి ప్రక్రియను వాల్మీకి మహర్షి స్వీకరించడం వల్ల ఈ గ్రంథంలో ఏ రకమైన సందేహాలకు తావు లేకుండా పోయింది అందువలనే అగస్త్యుడు వంటి సనాతన మహర్షులే కాకుండా ఈ కాలంలో ఉండేటువంటి అధునాతన మహర్షులు కూడా అందరూ దీన్ని బాగా ఆదరిస్తూ వచ్చారు మరి కామకోటి స్వాముల తర్వాత మలయాళ స్వాముల మా గురుదేవులు శ్రీ గణపతి సత్యానంద స్వామిజీ వారు మొదలైనటువంటి మహాత్ములంతా కూడా ఈ యోగవాసిష్టంలో ఉండేటువంటి విషయాలని సందర్భం వచ్చినప్పుడులా కూడా శిష్యులకి బోధ చేస్తూనే ఉన్నారు ఈ విధంగా సర్వ ఆదరణకి పాత్రమైనటువంటి ఈ గ్రంథాన్ని అసలు విషయంలోకి తీసుకెళతూ వాల్మీకి మహర్షి మనకి మన మనస్సుల్లో నిగూఢంగా ఉంటూ బయటికి చెప్పడం చేత కాకుండా ఉండేటువంటి మరొక సందేహాన్ని కూడా కథారూపంలోనే ఆయన బయటికి తీసుకొచ్చాడు ఏమిటంటే శ్రీరాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారం కదా ఆయనకు తత్వ విషయంలో సందేహం రావడం ఏమిటి మరొకరు బోధించడం ఏమిటి అలా బోధించారని ఇంకొరు గ్రంథం రాయటం ఏమిటి అనేటువంటి సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి అయితే మనం ఈ సందేహాలను విస్పష్టంగా మనం బయట పెట్టడం ఒకసారి యోగవాసిష్ట గ్రంథాన్ని సాక్షాత్తు వాల్మీకి ద్వారానే ఉపదేశం పొందినటువంటి అరిష్టనేమి మహారాజు ఈ సందేహాన్ని ఇంతకంటే సూటిగా అడిగేశాడు ఆయన ఏమన్నా ఓ వాల్మీకి గురుదేవా మీరేమో ఒక శ్రీరాముడు విష్ణుమూర్తి యొక్క అవతారము అని చెబుతున్నారు పూర్వరామాయణంలో కావ్యశైలి కోసం రాముడు విష్ణుమూర్తి యొక్క అవతారమని సాక్షాత్తుగా మీరు ప్రకటనగా చెప్పలేదని కొంత అనుకుంటూనే బాలకాండలోనే విష్ణుమూర్తి శ్రీరాముడుగా అవతరిస్తున్నాడు అని చెప్పేశారు మళ్లీ రావణాసుర సంహారం అయిపోయిన తర్వాత బ్రహ్మాది దేవతల నోటి ద్వారానే మళ్లీ మరోసారి చెప్పించేశారు పూర్వరామాయణంలోనే నిరూపించేశారు కనుక శ్రీరాముడు విష్ణుమూర్తి యొక్క అవతారమై ఉండగా మీరు మరోపక్క నుంచి వశిష్ఠుడు ఆయనకు ఉపదేశించేశాడు అంటున్నారు ఇంతకు మీరు యోగవాసిష్టంలో చెబుతున్నటువంటి ఈ శ్రీరాముడు సంసార బద్ధుడా లేక నిత్యముక్తుడైనటువంటి శ్రీహర విష్ణువైతే ఆయన నిత్యముక్తుడు కావాలి నిత్యముక్తుడైన వాడికి ఎవరి ఉపదేశాలు అక్కలేదు అలా కాదయ్యా ఆయన అవతరించినప్పుడు దశరథపుత్రుడైనటువంటి రాముడుగా అవతరించాడు ఆత్మానం మానుషం అన్యే అన్నాడు నేను సామాన్య మానవ మాతృడుగానే జీవనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడయ్యా అంచేత రామాయణంలో నేను చెప్పినటువంటి రాముడు మామూలు సంసారి అయినటువంటి సంసార బద్దుడైనటువంటి రాముడే అంటారా అప్పుడు ఆయన మాలాంటి రాజు నేను రాజునే ఆయన రాజే రాజు కూడా మొదట్లో సంసారంలో ఇబ్బంది పడుతూ ఉంటారు రాజ్యాలు చేస్తూ ఉంటారు యుద్ధాలు చేస్తూ ఉంటారు చివరికి నేను తపస్సుకెళ్లాను ఆయన ఏదో జ్ఞానం కోసం కొంత కృషి చేసి ఉంటాడు ఆయన గురించి గొప్పగా బ్రహ్మాండంగా మీరు చెప్పేదేమిటి కనుక సంసార బద్ధుడైతే ఆయన గురించి మీరు గొప్పగా చెప్పక్కలేదు నిత్యముక్తుడైనటువంటి విష్ణు అయినట్లయితే ఉపదేశం అక్కర్లేదు మరి ఈ చెక్కు మీరు ఎట్లా విడదీస్తారు అని అడిగాడు అడిగితే అప్పుడు వాల్మీకి మహర్షి చక్కగా సమాధానం చెప్పాడు ఏమిటంటే రాజా దీంట్లో అంత పెద్ద క్లిష్టమైన విషయం ఏం లేదయ్యా చిక్కుముడు దీంట్లో ఏమి నిలేదు రాముడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే దాంట్లో సందేహం లేదు అయితే శ్రీ మహావిష్ణువుకి కొన్ని సందర్భాలలో కొన్ని శాపాలు వచ్చాయి ఆ శాపాల మిషతో ఆయన మానవుడిగా అవతరించాడు ఆ శాపాలలో ఒక శాపాన్ని గౌరవించడం కోసమే ఆయన కొంతకాలం పాటు అజ్ఞానాన్ని కూడా తనలోకి ఆహ్వానం చేసుకున్నాడు అంటే తనంతట తానుగా ఆయన అజ్ఞాని అయిపోయాడు కాలం పాటు ఎందుకోసం ఆ శాపాన్ని మన్నించడం కోసం కనుక ఆ సమయంలో ఆయనకు ఉపదేశం అవసరమైంది ఆ ఉపదేశం వల్ల ఏం జరిగింది లోకంలో ఉండే సాధకులందరికీ కూడా ఉపకారం జరిగింది కనుక శ్రీహరి శాపం అనేటువంటి మిషతో ఆహ్వానించుకున్నటువంటి అజ్ఞానం వల్ల లోకాన్ని ఉపకారం జరిగింది అసలు ఇందుకు విష్ణుమూర్తికి మానవుడిగా పుట్టడానికి ఈ కష్టాలు పడటానికి మళ్ళీ ఈ అజ్ఞానాన్ని కూడా ఆహ్వానించడానికి మొత్తం నాలుగు శాపాలు ఉన్నాయి ఏమిటంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు నాలుగు కథలున్నాయి ఏమిటంటే ఒకసారి విష్ణుమూర్తి ఏదో పనుండి బ్రహ్మలోకానికి వెళ్ళారాయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వచ్చేసరికి బ్రహ్మలోకంలో ఉండే వారంతా బ్రహ్మదేవుడితో సహా ఆ లోకంలో ఉండే దేవతలంతా కూడాను ఋషులంతా కూడాను అందరూ కూడా వచ్చేసి విష్ణుమూర్తికి బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టేసి పూర్ణకుంభ స్వాగతం చెప్పి చాలా ఆదరంగా లోపలికి తీసుకెడుతున్నారు అయితే అక్కడే సనత్ కుమార మహర్షి గారు కూడా ఒక పక్కన మౌనంగా కూర్చుండిపోయాడు ఆయన మాత్రం విష్ణుమూర్తి గారు వచ్చారని ఏమీ కంగారు ఏమీ లేచి నుంచోవడం లేదు ఏమీ స్వాగత వాక్యాలు చూపించట్లేదు చిరునవ్వు రెండు రెండంటం ఇవన్నీ ఏమి లేవు ఎవడో స్తబ్దంగా ఓ మూల కూచున్నాడు ఆయన విష్ణుమూర్తి గారికి ఈ సనత్కుమార మహర్షి అంటే ఎవడో తెలియని విషయం కాదు ఆన సాక్షాత్ బ్రహ్మదేవుడు యొక్క మానసపుత్రుడు నిష్కామత్వానికి మూర్తి భవించినవాడు కనుక ఆయన గురించి ఎంతో కొంత తెలుసు కానీ ఆ సమయానికి విష్ణుమూర్తి గారికి ఏమనిపించిందంటే ఈ సనత్కుమారుడు గారికి నేను నిష్కాణ్ణి గర్వం పెరిగిపోయి అందుచేత ఎవరొచ్చినా నాకేం పట్టదు ఈ పెద్దల్ని గౌరవించాల్సిన పని నాకేం లేదు అనే అభిప్రాయంలోకి వచ్చేశాడు అంచేత ఈయన నిష్కామత్వంలో కొంచెం గర్వం కల్తీ కలిసింది అని విష్ణుమూర్తి గారికి తోచింది ఆ సమయానికి దాంతో ఏం జరిగిందంటే విష్ణుమూర్తి గారి కొంచెం ఆగ్రహించి వీడి యొక్క నిష్కామత్వంలో ఉన్నటువంటి గర్వాన్ని మనం తొలగిద్దామనేటువంటి అభిప్రాయం కలిగి అయ్యా సనత్కుమారా నీవు నిష్కాముని అని చెప్పేసి లోపలోపల గర్విస్తున్నావు అంచేత నీ గర్వానికి ఫలితంగా కుమారస్వామి అనే పేరుతో జన్మించి కామవ్యామోహంలో పడిపోయి కామార్తులు అయిపోయి ఒకరికి ఇద్దరిని వివాహం చేసుకో అప్పుడు కాని ఈ నిష్కామత్వ గర్వం అణగదు అని చెప్పేసి టకామని జపించేసాడు ఎప్పుడైతే విష్ణుమూర్తి గారు మంచి ఉగ్రంగా గద్దెంపుగా మాట్లాడాడో అప్పటి కళ్ళు తెచ్చుకుని ఉన్నప్పటికి తన లోపల తనే ఆత్మ ఆ సనత్కుమార్ మహర్షి గారు సమాధిలోంచి బయటకు వచ్చాడు బయటకు వస్తూనే ఈ విష్ణుమూర్తి గారి యొక్క శాపవాక్యాన్ని విన్నాడు సనత్కుమార్ అంటే సామాన్యుడా ఆయన వెంటనే అదే వేగంతో విష్ణుమూర్తి గారికి తిరుగు శాపం పెట్టేశాడు విష్ణుదేవా నువ్వు సర్వజ్ఞుడివి నేనేమో లోపల ఆత్మ సమాధిలో ఉన్నాను కాని ఆ విషయం గ్రహించక నేను గర్వంలో పడ్డాననుకుని నన్ను శపించావు అయితే ఈ శపించడానికి కారణం ఏంటంటే నేను సర్వజ్ఞు అనే అహంకారం నీలో అందుచేత నేను ఆత్మ ఉన్నాననేటువంటి విషయం గ్రహించలేక ఆగ్రహానికి లోనై నన్ను శపించావు సర్వజ్ఞత్వం పోయి అజ్ఞత్వం పట్టుకుంది ఇప్పుడు నేను అందుచేత నిజంగానే కొంతకాలం అయినా సరే నువ్వు అజ్ఞానివిగా ఉండిపో ఇదే నా శాపం అన్నాడు ఓహో విష్ణుమూర్తి గారికి శాపం పెట్టేశాడు అప్పటికి విష్ణుమూర్తి గారు స్వస్థితికి వచ్చేశాడు ఓహో నా యొక్క శాపము ఒక దివ్యమైనటువంటి లోకోపకారం కోసం జరిగింది ఎందుకంటే కుమారస్వామి అనేటువంటి దేవసేనాని ఉద్భవిస్తే గానీ రాక్షస సంహారం మున్ముదు కాలంలో తారకాసుల సంహారం జరిగే పరిస్థితి కనిపించడం లేదు దానికి నా ద్వారా ఇవాళ శాపరూపంగా నాంది ముఖం జరిగింది ఇప్పుడు ఈ కుమారుడు నాకు శాపం పెట్టాడు దీని ద్వారా కూడా మళ్ళీ లోకోపకారమే జరుగుతుంది కానీ ఆ శాపాన్ని అట్టాగే ఉండని అని చెప్పి ఆ శాపాన్ని ఆయన సంతోషంగానే స్వీకరించాడు ఇది మొదటి శాపం ఆ తర్వాత దేవాసుర యుద్ధాలు అనేక జరుగుతూ ఉంటాయి కదండి ఒకసారి దేవాసుర యుద్ధంలో విష్ణుమూర్తి గారు దేవతల పక్షాన స్వయంగా వచ్చి రాక్షసులతో యుద్ధం చేస్తున్నాడు విష్ణుమూర్తి గారి యొక్క విజృంభణకి రాక్షసులు తట్టుకోలేక పారిపోవడం మొదలెట్టారు పారిపోతున్న రాక్షసుల్ని వెంటనే తరువుకుంటూ వస్తున్నాడు విష్ణుమూర్తి గారు ఇక వీళ్ళని వదిలిపెట్టినట్టయితే వీళ్లు మళ్లీ మళ్లీ నానాగోళ చేస్తున్నారు కనుక వీళ్ళని వదిలిపెట్టకూడదు సంహరించవలసిన తప్పితే మధ్యలో ఆపకూడదు దృఢ నిశ్చయంతో ఆ పారిపోతున్న రాక్షసుల్ని తరువుకుంటూ వస్తున్నారు అలా వెంటబడి తరువుకుంటూ మహోగ్రంగా వస్తున్న విష్ణుమూర్తిని చూసేటప్పటికి రాక్షసులకి గుండెలు తరిక్కుపోయినాయి చెరువైపోయినాయి ఇక మనం బతికే మార్గం లేదు రాబాయని చెప్పేసి ఆలోచించి వాళ్ళు సనాసరి భృగు మహర్షి గారింటికి వెళ్లారు వాళ్ళ గురువుగారు కనుక ఆయన ఇంటికి వెళ్లారు ఆ సమయానికి మహర్షి గారు ఇంటో లేరు భృగు మహర్షి గారి యొక్క అమ్మగారు అక్కడ ఉన్నారు ఈ రాక్షసులంతా వెళ్ళి అమ్మ విష్ణుమూర్తి మమ్మల్ని చంపడానికి పరిగెత్తుకొస్తున్నాడు నీవే రక్షించాలి అని చెప్పి కళ మీద పడ్డారు ఆవిడేం తన భర్తగారి యొక్క శిష్యుడు కరుణతో వాళ్ళని వెంటనే మీరు ఇంటోకెళ్ళిపోండి అబ్బాయి నేను ఇక్కడ నుంచున్నా మీకేం భయం లేదని అభయం ఇచ్చేసి వాళ్ళని తన పర్ణకుటీరంలోకి పంపించేసి ఇంటి వాకిట్లో ఆవిడ నుంచుంది కొద్ది నిమిషాల్లోనే శ్రీహరి గారు గరుడ వాహనం మీద చక్రధారి వచ్చేశాడు మహావీర పరాక్రమంతో ఆవిడ ఏమి తొనక్కుండా వాకిట్లో నుంచి నేను ఇక్కడ నుంచున్నా నువ్వు కదలటానికి వీల్లేదు లోపల రావడానికి వీల్లేదండి విష్ణుమూర్తికి రాక్షసులంతా లోపల ఉన్నారని తెలుసు అంతా ఒకే చోటు ఉన్నారు ఇప్పుడు తక్కిన చోటయితే పారిపోయే వాళ్ళని వెతికి చంపాలి ఇక్కడైతే అంతా ఒకే చోట టకామం దొరికేస్తారు కానీ ఇక్కడ భృగు మహర్షి యొక్క భారీ అడ్రంగా నుంచింది ఆవిడ కదట లేదు నిర్భయంగా నుంచింది ఆవిడని ఏదైనా అపకారం చేస్తే స్త్రీహత్యాతకం వస్తుంది ఆవిడికి అపకారం చేయకూడదు స్త్రీహత్యాతకం రాకూడదు అని వదిలేస్తే రాక్షసులు అందరూ తప్పించుకు పారిపోతారు ఏం చేయాలని ఆలోచించి విష్ణుమూర్తి ప్రజాక్షేమం కోసం మహాపాపం వచ్చినా సరే అని మనసులో భావన చేసి ముందర తన చక్రంతో ఆ భృగుముని యొక్క పత్రిని సంహరించి పారేసి ఆ వెంటనే లోపలికి వెళ్ళిపోయి దూసుకెళ్ళిపోయి ఆ రాక్షసులందరినీ కూడా ఊసకోత కోసి పారేశాడు ఇందులో భృగు మహర్షి గారికి ఈ విషయం తెలిసి ఆయన సాక్షాత్గా విష్ణుమూర్తికి మహాభక్తుడైనప్పటికీ భార్య పోయిందినటువంటి దుఃఖావేగంలో పడిపోయి మరి ధర్మాధర్మ విచక్షణ కోల్పోయి ఉచిత అనుచిత జ్ఞానం పూర్తిగా తొలగిపోయి విష్ణుమూర్తిని ఆయన శపించేశాడు ఓ విష్ణుమూర్తి నువ్వు నాకు భార్యా వియోగం కలిగించావు గనక నాలాగనే నీకు భార్యా వియోగం కలుగ్గాక అని చెప్పించేశాడు విష్ణుమూర్తి గారు ముందరే సిద్ధమైనాడు మహాపాపం వచ్చినా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవతలకు చేయాల్సిన ఉపకారం చేయాల్సిందే అనుకుని ఆయన చేసేశాడు అందుచేత ఈ శాపాన్ని కూడా ఆయన సంతోషంగానే స్వీకరించాడు ఈ విధంగా రెండు శాపాలైనాయి ఇహ మూడో శాపం ఒకప్పుడు గోలోకంలో విష్ణుమూర్తి అక్కడ రాసక్రీడ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉండేటువంటి బృంద అనేటువంటి ఒక గోలోకవాసిని విష్ణుమూర్తి తనకు భర్త కావాలి అని కోరింది భర్త కావాలంటే మనం మర్యాద కోసం విష్ణుమూర్తితో తను ఆనందంగా ఉండాలి కోరుకుంది అంతేగాని భర్తగా తను భారీగా ఉండాలని అట్లా ప్రత్యేకంగా సంకల్పం చేయలేదు ఆవిడ సంకల్పంలో ఉన్నటువంటి దోషాన్ని గ్రహించి రాధాదేవి కొంచెం ఆగ్రహించి నువ్వు ఇటు ఆ రాక్షసమైనటువంటి సంకల్పం చేసావు గనక రాక్షస కన్యగా పుట్టు అని చెప్పేసి శపించేసి ఆ శాపం వల్ల ఆవిడ రాక్షస జన్మ ఎత్తింది ఆ జన్మలో కూడా మళ్ళీ ఆమెకి బృందాదేవి అనేటువంటి పేరే వచ్చింది ఆవిడ జాలంధరుడు అనేటువంటి రాక్షసుడికి భార్యగా ఉండి మహాపతివ్రతగా ఉంటూ ఉండేది అయితే ఈవిడ యొక్క పాతివ్రత బలం చేత ఆ జాలంధరుడికి మహాశక్తులనేకం వచ్చి వాడు దుర్మార్గుడి లోకాలన్నింటినీ కూడా చాలా తీవ్రంగా పీడిస్తూ ఉండేవాడు అప్పుడు ఈ జాలంధరుణ్ణి సంపడానికి ఏం చెయ్యాలా అని విష్ణుమూర్తి చాలా ఆలోచించి ఎవరు ఊహించడానికి వీలుగా అనటువంటి ఒక విచిత్రమైన ఉపాయం పన్నాడు బృంద ఇప్పుడు పాతివృతర్మాన్ని నిష్కల్మంగా ఆచరిస్తూ ఉన్నది కానీ ఆమే పూర్వం గోలోకంలో ఉన్న సమయంలో ధర్మానికి భిన్నంగా ఒక భావన చేసింది ఏమంటే శ్రీ మహావిష్ణువు రాధాదేవి వారిద్దరూ అక్కడ అధిపతులై ఉండగా తాను స్వామితో పొందుపొందాలి అనేటువంటి కోరిక కోరింది అంతేగాని స్వామి వేరే అవతారం వచ్చినప్పుడు ఆ స్వామికి తాను పత్ని కావాలని ఆ రకమైన ధార్మికమైన ఆలోచన చేయలేదు అప్పుడు ఆమె ధార్మ ధర్మానికి భంగకరమైనటువంటి ఆలోచన చేసింది గనక ఆమె దానికి ఫలితం అనుభవించవలసి వచ్చింది అయితే గోలోకంలో ఉండి భావన చేసింది గనుక అక్కడ చేసినటువంటి భావనలు ఏవి కూడా అసత్యం కావడానికి వీల్లేదు కనుక ఆమెకి స్వామితో పొందు రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది అందుచేత ధర్మస్వరూపుడైనటువంటి శ్రీహరి ఇప్పుడు ఈ పరిస్థితిని బాగా పరిశీలన చేసి ఈ ధర్మ సంకటానికి ఇదే పరిష్కారం నిర్ణయం చేసి తాను జాలంధరుడు యొక్క వేషంతో ఆ ఇంటికి వచ్చాడు ఆ సమయానికి దేవాసుల సంగ్రామం జరుగుతున్నది జాలంధరుడు దేవతలతో తీవ్రంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు ఈయన ఆ జాలంధరుడు వేషం వేసుకుని ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చేసప్పటికి బృందాదేవి ఆ తన భర్తయ్యని భావన చేసి ఆయనకి సేవలు చేసింది ఎప్పుడైతే బృందాదేవి యొక్క పాతివ్రత్యం భంగమైపోయిందో వెంటనే అక్కడ జాలంధరుడుకున్నటువంటి శక్తులన్నీ కూడా ఎగిరిపోయి దేవతల యొక్క యుద్ధంలో వాడు పరాజితుడైపోయి అక్కడికి అక్కడే మరణించేశాడు ఎప్పుడైతే భర్త మరణించాడో ఇలా ఎందుకు జరిగిందా అని ఆవిడ వెంటనే విషయం ఆలోచించింది విషయం ఆలోచించేప్పటికీ వచ్చింది శ్రీహరి విష్ణు తెలిసింది విష్ణు అంటే భక్తురాలే ఆవిడ రాక్షస జన్మత్తినప్పటికీ విష్ణు భక్తులు ఆవిడికి లోపమ లేదు ఇప్పుడు సాక్షాత్ ధర్మస్వరూపుడైన శ్రీహరి శ్రీ మహావిష్ణువు తనను ఈ విధంగా మోసం చేసి తన పాతిప్రత్యాన్ని భంగం చేశాడనేటువంటి భావనలో పడిపోయి ఆవిడ వెనక జన్మలో ఏం చేసిందో తనకు తెలియదు గనక ఇప్పుడు మహా పడిపోయి చాలా పరిపరి విధాలుగా ఏం చేయాలో తోచకుండా దుఃఖావేశంలో పడిపోయింది మనం కూడా అనేక జన్మల్లో చేసినటువంటి పాపాల యొక్క ఫలితాలను అనుభవిస్తూ నేను దేవుణ్ణాకు అన్యాయం చేశాడు నేను పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు మరి దేవుని నాకు అన్యాయం చేసేటప్పుడు బాధపడుతూ ఉంటాం ఒకప్పుడు భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటాం సామాన్యులమైన మనమే భగవంతుణ్ణి తొందరపాటుతో నిందిస్తూ ఉంటే మహాయోగ శక్తులు సాధించినటువంటి పాతివ్రత ఆ బృందాదేవి మరి ఆ దుఃఖోద్వేగాన్ని ఆపుకోగలుగుతుందా ఆపుకోలేక పూర్వజన్మని స్మరించక పూర్వజన్మలో తను చేసినటువంటి తప్పేమో దాన్ని తెలుసుకోక వెంటనే శ్రీహరికి శపించింది నీ వల్ల నాకు భర్త యొక్క వియోగం జరిగింది గనక భర్తృ వియోగం సంభవించింది గనక నీకు కూడా భార్యా వియోగం కలుగాక అని శపించేసింది భార్యా వియోగం నిమిత్తంగా శ్రీ మహావిష్ణువుకి వచ్చినటువంటి శాపాల్లో రెండోదిది మృగు మహర్షి ఒక శాపం ఇచ్చాడు భార్యావియోగం కోసం ఇప్పుడు బృందాదేవి కూడా ఒక శాపం ఇచ్చేసింది ఆ తర్వాత ఆమె అంత క్రూరంగా శపించినప్పటికీ కూడా శ్రీ మహావిష్ణువు ఆవిడ్ని అనుగ్రహించి ఆవిడ్ని తులసి మొక్కగా ఉద్భవింపజేసిన కథ అంతా వేరే విషయం ప్రస్తుతాన్ని మనకు కావాల్సింది అంటే శ్రీహరికి కలిగినటువంటి మూడవ శాపం బృందాదేవి యొక్క శాపం ఇదిలా ఉండగా ఇక్కడైతే ధర్మ సంకటం ఏదో వచ్చింది ఇదేదీ లేకుండా కేవలం నిర్మలమైన భక్తితో తనను ఉపాసించేటువంటి ఒకనొక భక్తుడి వల్ల కూడా స్వామికి ఒక శాపం వచ్చిందో తమాషా చూడండి పయోష్ణీ నది ఒక నది ఉంది ఉత్తర దేశంలో ఆ నదీ తీరంలో దేవశర్మ ఒక మంచి భక్తుడు ఉండేవాడు ఆయన గొప్ప తపస్సు చేస్తూ గృహస్థ ధర్మంలో ఉంటూనే చాలా తీవ్రమైన మహర్షుల్ని మించిపోయినటువంటి ఉపాసన చేస్తూ ఆయన చేసే ఉపాసన ఏమిటంటే నరసింహ ఉపాసన ఆయనకి నరసింహస్వామి యొక్క ఆ దివ్యమంగళ రూపాన్ని భయంకరంగా ఉండే భయంకరంగా ఉండేటువంటి ఆ రూపాన్ని చూస్తుంటే ఆయన చాలా సంతోషంగా ఉండేది దాంతోనే ఉపాసన చేస్తూ ఉండేవాడు బాగా భార్యాభర్తలు ఇద్దరు కూడా పరస్పరం అనుకూలంగా బాగా ఉండేవారు కొంచెం వార్ధక్యం కూడా వచ్చింది వార్ధక్యం వస్తున్న కొద్దీ కలిసి చేస్తూ బాగా పెరిగింది వారి యొక్క తపసు సంతోషించి ఒక రోజున ఆ స్వామి ఆ దేవశర్మ ఎదురకుండా సాక్షాత్తుగా స్వస్వరూపంతో సాక్షాత్కరించాడు నృసింహ స్వరూపంతో పరమ భయంకరంగా నోరు తెలుసుకున్న సింహం యొక్క తలకాయతో చేతి గోళ్లతో వజ్రముల వంటి గోళ్లతో ఆయన సాక్షాత్కరించేటప్పటికీ ఈ దేవశర్మ గారు పరమానందంలో మునిగిపోయినాడు అయితే సామాన్యంగా సాక్షాత్కారాలు ఎలా జరుగుతాయంటే స్వామి ఎవరికి సాక్షాత్కరించదలుచుకున్నారో వారికి మాత్రమే ఆ సాక్షాత్కారం కనిపిస్తుంది కాని చుట్టుపక్కల ఉండేటువంటి అమలక్కలకు కనిపించదు మామూలుగా ఉన్న పరిస్థితిది కాని ఇక్కడ ఈ వేదశర్మ గారి యొక్క భార్య కూడా మహాభక్తురాలవటం చేత ఆవిడ భర్తకి అనుకూలంగా ఉండటం కోసం భర్తకి అనుకూలమైనటువంటి తపస్సు కూడా చేస్తూ ఉండటం చేత అనుగ్రహం కలిగి ఆ దేవశర్మకి కలిగినటువంటి నృసింహ దర్శనం ఈ భార్య గారి కూడా ముసలమ్మ కూడా కలిగింది అయితే ఏంటంటే ఆవిడ సహజంగా స్త్రీ ముసలమ్మ గారు కొంచెం భయస్తురాలు కమలు ఈ భయంకరమైనటువంటి విష్ణు యొక్క ఆ స్వరూపాన్ని చూసే నృసింహ స్వరూపాన్ని చూసేపటికి ఆమె ఒక్క కెవ్వును క్యాకేసి గుండాకి అక్కడక్కడే మరణించింది చిత్రం చూడండి వేదశర్మ గారేమో ఆ సాక్షాత్కారానికి మహానందంలో మునిగిపోయినాడు ఈ ముసలమ్మ అంతవరకు భక్తిగా ఉన్నది స్వామి ఎదురకుండా సజీవంగా వచ్చేటప్పటికీ ఆవిడ కాస్త గుండాకి మరణించింది అనేక చోట్ల పురాణాల్లో ఇటువంటి మరణ సందర్భాలు రాలేదు కానీ స్వామి వస్తే ఆ రూపాన్ని మీరు భరించలేరనే విషయం చాలా చెప్పారు స్వామి యొక్క దివ్య తేజస్సు కనుక మన ముందు సాక్షాత్కరిస్తే ఆ తేజస్సును తట్టుకోలేక కేవలం కళ్లు పోవడమే కాకుండా ప్రాణం కూడా పోయే భరిస్తుందని కొన్ని వర్ణించారు దానికి ఉదాహరణ ఇక్కడ కనిపిస్తోంది ఆ తపస్సు తీవ్రస్థాయికి చేరింది కనుక ఆ భర్త దాన్ని భరించగలిగాడు కానీ ఈ భార్య గారు ఏం అది భరించలేక గుండె ఆగిపోయింది ఎప్పుడైతే ఆయన కెవ్వును కేకేసిందో ఈయన కాస్త సమాధిస్తులోంచి బయటకు వచ్చాడు వస్తూనే ఈ భారి మరణించడం కనిపించింది ఎంతో కాలంగా తనకు సేవలు చేస్తోంది అత్యంత అనుకూలంగా కాపరం చేస్తోంది అటువంటి కాస్త ముసలమ్మ అంత భక్తుడికి కూడా ఉన్నట్టుండే ఆ కాపం వచ్చేసింది దేవా నువ్వు సమస్త జీవుల్ని రక్షించేవాడివి నాకు తండ్రిలాంటి నీ మీద ప్రేమతో నీ యొక్క స్వరూపాన్ని చూపించబోయ్యా అంటే నా భార్యనే చంపేస్తావా నేను భార్య లేకుండా ఎలా జీవనం చేసేది కనుక నీకు కూడా భార్యాభియోగం కలుగ్గాక అని ఒక శాపం పెట్టేశాడు ఆయన చిదానందంగా నవ్వేశాడు ఆయన విష్ణుమూర్తి గారు సరే మంచిదే నీ శాపం వల్ల కూడా లోకాలకు మేలు జరుగుతుంది అలాగే నీ శాపాన్ని కూడా నేను మన్నిస్తాలే అని చెప్పేసి అన్నాడు ఈ విధంగా విష్ణుమూర్తికి నాలుగో శాపం అయింది కనుక విష్ణుమూర్తి కలిగినటువంటి నాలుగు శాపాల్లో మొదటి శాపమేమో ఆయనకి అజ్ఞానం కొంతసేపు కలగాలి అని మిగిలిన మూడు శాపాలు కూడా భార్యావేగం కలగాలి భార్యా వియోగం కలగాలి భార్యా వయోగం కలగాలి అందుకనే శ్రీరామచంద్రమూర్తి వీళ్ళందరి మీద ప్రేమతో ఈ శాపాలన్నీ కూడా మన్నించడం కోసం వాటికి విలువ కోసం శ్రీరామచంద్రుడే జన్మించి మొదట బాల్యంలోనేమన్నా కొద్ది కాలం అజ్ఞానాన్ని స్వయంగా ఆహ్వానించి అనుభవించాడు ఆ తర్వాత మూడు భార్యా వియోగాన్ని అనుభవించాడు మూడుసార్లు ఏమిటండి అంటారేమో రావణాసురుడు సీతాదేవిని అపహరణ చేసుకెళ్లాడు అందరికీ తెలిసిన విషయమే అది మొదటిసారి ఆ తర్వాత మళ్ళీ సంసారం గుజరబడ్డది సీతాదేవి గర్భవతిగా ఉండగా ఆవిడ్ని తీసుకెళ్లి అడవుల్లో వదిలేశారు అది రెండోసారి మళ్లీ వాల్మీకి మహర్షి గారు జోక్యం చేసుకుని మీరిట్లా తన దూరంగా ఉంటాం బాగుండలేదయ్యా అని చెప్పి నశ చెప్పి ఆ అశ్వమేధయాగ శాలలో వాళ్ళిద్దరికీ మళ్ళీ సమావేశం చేశాడు ఆయన మళ్లీ సీతాదేవిని పరీక్ష చేస్తారంటంతో ఆవిడ భూప్రవేశం చేసేసింది దీంతో ఇది చివరిసారిగా మూడవసారి భార్యాభియోగం ఆ విధంగా భార్యాభియోగానికి సంబంధించిన మూడు శాపాలు ఆయన మన్నించి అనుభవించినట్లయింది వీటికంటే ముందొచ్చిన శాపం సనత్కుమారుడు యొక్క శాపం అజ్ఞానివికమ్ అన్న శాపం అందుకోసం శ్రీరామచంద్రమూర్తి తన యొక్క పన్నెండవ ఏటనే ఆ అజ్ఞాని దశను అనుభవించాడు అదేమిటయ్యా పన్నెండేళ్లకు ఎక్కడైనా తత్వ విచికిత్స కలుగుతుందా ఒకవేళ కొంచెం తెలివైన వాళ్ళకి దాని గురించిన ఆలోచన లేదా వచ్చినా కూడా ఇంత బ్రహ్మాండమైనటువంటి తత్వ సందేహం మనస్సును ఊపుతుందా మోక్షం గురించినటువంటి ఆలోచన అంత తీవ్రంగా ఎక్కడ వస్తుందా అంటే శ్రీరామచంద్ర ప్రభు యొక్క చరిత్ర జన్మ చాలా విశేషంగా ఉందయ్యా అని వాల్మీకి మహర్షి ఇక్కడ వివరించాడు ఆయన ఏం చెప్పానంటే శ్రీరామచంద్రమూర్తి జన్మించిన తర్వాత ఆ నలుగురు సోదరులు కూడా చాలా చిన్న వయసులోనే బాగా తెలివిగా చురుగ్గా ఉండటం చేత చిన్న వయసులోనే తీసుకువెళ్ళి వారిని వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో అప్పచెప్పాడు దశ ఆ ఆశ్రమంలో అప్పజెప్పిన దగ్గర నుంచి వాళ్ళకి విద్యలన్నీ ఆయన చెప్పడం అనేది ఒక వంకే తప్పితే వాడెంతటే అవే ఆ విద్యలు వాళ్ళకు వస్తున్నాయా అన్నట్టుగా ఉండేది పరిస్థితి వాళ్లకు పన్నెండో సంవత్సరం ప్రవేశించే సమయానికల్లా నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు యుద్ధ విద్యలు అన్నీ కూడా చెప్పడం పూర్తి అయిపోయింది వారి యొక్క శరీరం కూడా దానికి తగ్గట్టుగానే మంచి యువకులకు ఉన్నంత శరీరం వాళ్ళకి వచ్చేసింది ఆ తర్వాత అరవై కళలు కూడా వాళ్ళకి బోధించాడు ఆయన పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే విద్యలన్నీ వాళ్లకు వాళ్ళంత వాటంతావే సాక్షాత్కరిస్తున్నాయా అన్నట్టుగా ఉంది తప్పితే గురువుగారు చెప్పడం వీరు వల్లించడం ఆ లేదు వా శిష్ట మహర్షికి తెలుసు ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అని తక్కిన సోదరులంతా కూడా ఆయన యొక్క విష్ణువు యొక్క అంశాలతో పుట్టినవాడని ఆయనకి బాగా తెలుసు గనక ఆయన ఏమీ ఆశ్చర్యపోలేదు పన్నెండో సంవత్సరం వచ్చేసరికల్లా వాళ్ళకి స్నాతకోత్సవం పూర్తి చేసి పట్టభద్రలను చేసేసి ఈ స్వగృహానికి పంపించేశాడు ఆయన అయితే గురువుల యొక్క బాధ్యత ఏమిటంటే శిష్యులకి విద్య చెప్పి సర్టిఫికేట్లు ఇచ్చి పంపించడం మాత్రమే కాదు వాళ్ళ యొక్క ప్రవృత్తి ఎలా ఉంది వీళ్ళ అంతర్గతమైన భావాలు ఎలా ఉన్నాయి వీళ్ళ యొక్క శక్తులు ఎలా ఉన్నాయి వీళ్ళు ఏ రకమైనటువంటి భావి జీవితానికి అర్హులై ఉంటారు ఇవన్నీ కూడా గమనించాలి అది గురువు యొక్క బాధ్యత అంచేత వశిష్ట మహర్షి ఈ నలుగురు సోదరులలో ఎవరి యొక్క అంతర్గతమైన సారం ఎలా ఉంది ఎవరి యొక్క మనస్సు ఎలా పనిచేస్తోంది అనేది బాగా గమనిస్తూనే ఉన్నాడు అయితే పైకి మాత్రం చెప్పలేదు పన్నెండవ సంవత్సరం ప్రవేశించేసరికల్లా పట్టభతులను చేసేసి స్నాతకోత్సవం పూర్తి చేసి ఇంటికి పంపించేశాడు ఇంటికి వచ్చారు నలుగురు సోదరులు మంచి ఉండారుగా ఉన్నారు సరదాగా ఉన్నారు విద్యావంతులై ఉన్నారు కానీ చాలా వినయవంతులు అయి ఉన్నారు వాళ్ళ దగ్గర విశేషమైంది అయితే ఆ సమయంలో వాళ్ళకి ఏ రకమైన బాధ్యతలు లేవు ఎక్కువగా సరదాగా కాలక్షేపం చేస్తూనే ఉండవారు అంతా బాగానే ఉంది అయితే క్రమక్రమంగా ఇంటికి వచ్చిన తర్వాత శ్రీరామచంద్రమూర్తిలో ఏదో తెలియనటువంటి ఒక తమాషా మార్పు కనిపించింది దేని మీద కూడా పెద్దగా ఆసక్తిగా ఉండటం లేదు అంత మాత్రం చేతి ఏది పట్టించుకోకుండా చెప్పిన మనల్ని ఉండటం లేదు సరే ఏదో రోజులు కొద్దిగా నడుస్తున్నాయి కొద్ది రోజులకే ఆయన ఒక రోజున తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నాకు తీర్థయాత్రలు చేసి రావాలంది అన్నాడు దశరథ మహారాజుకు చాలా ఆశ్చర్యమైంది ఇది చిన్నతనంలో దగ్గర కోరిక కాది కొంచెం మార్పు గమనిస్తున్నాము ఏమిటో కొంచెం స్తబ్దుగా ఉంటున్నాడు ఇప్పుడు ఉన్నటువంటి తీర్థయాత్రలు అంటున్నాడు ఏం చేయాలా ఒప్పుకోవాలా వద్దా అని ఆలోచనలో పడి వశిష్ఠమారిని పిలిచి ఏం చేయాలండి అని అడిగాడు ఆ వచ్చిన మహర్షి శ్రీరామచంద్రమూర్తి విషయం మాత్రమే కాకుండా నలుగురు సోదరుల్ని కూడా తీర్థయాత్రికి పంపించవయ్యా నీకేం భయం లేదన్నాడు దశరథ మహారాజుకి కొంచెం మనస్సులో కష్టం కలిగింది అయ్యో ఒక కొడుకే కొంచెం వింతగా ఉన్నాడు వాడే తీర్థయాత్రలు అంటున్నాడు ఆలోచిస్తుంటే తక్కినవారు ముగ్గురు అంత తీర్థయాత్రల గురించి అడగట్లేదు ప్రత్యేకంగాను కానీ ఈ మహర్షి నలుగురిని పంపించమంటున్నారే అనుకున్నాడు కానీ ఆయనకు వశిష్ట మహర్షి ఎంత అపారమైన భక్తి ఉంది కనుక ఆ గురువాజ్ఞ వెంటనే ఆ నలుగురు సోదరులను కూడా తీర్థయాత్రలకు పంపించాడు చక్రవర్తులు కదండి వాళ్ళకే లోటు మహావైభవంగా ప్రయాణం చేశారు శ్రీరాముడు ముగ్గురు సోదరులను కూడా వెంట మరి తగినటువంటి పరివారాన్ని వెంట అక్కడి నుంచి దేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు తీర్థాలు ఋష్యాశ్రమాలు మొదలైన విస్తారంగా పర్యటన చేసి ఓ సంవత్సరంలో సుమారుగా తిరిగి వచ్చేశాడు అప్పటికి పన్నెండవ సంవత్సరం ప్రవేశించింది శ్రీరామచంద్రమూర్తి వారికి తీర్థయాత్రలన్నీ పూర్తి అయిపోయినాయి ప్రయాణం అంతా బాగా ఉత్సాహంగా జరిగింది అన్ని చోట్ల శ్రీరామచంద్రమూర్తి బాగా ఉత్సాహంగానే ఉన్నాడు ఏ క్షేత్రానికి వెళితే ఆ క్షేత్రానికి గురించి రెండు విశేషాలని తెలుసుకున్నాడు అక్కడుండే దేవతలందరినీ కూడా శ్రద్ధగా పూజలు చేశాడు తమ్ముడు పూజలు చేయించాడు అంతా బాగానే ఉంది కాని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆయన పరిస్థితి మరింత దిగదారిపోవడం ప్రారంభించింది ఎక్కువగా ఏకాంతంగా రోజులు గడపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఒక వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిస్థితి జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాడు ఆయన ఏది కూడా వదిలిపెట్టడం లేదు శ్రీరాముడు మరి పొదున పోట్లు ఏమన్నా తండ్రి గారి యొక్క సభలకు వచ్చి అక్కడ ఉండేటువంటి రాజ్య వ్యవహారాల్లో కొంచెం విషయం నేర్చుకుంటున్నాడు శిక్షణ పొందుతున్నాడు అయితే క్రమక్రమంగా ఏకాంతంలో ఉండేప్పుడు మాత్రం మనస్సులో ఎప్పుడు తత్వ విషయాన్ని ఆలోచిస్తున్నాడో ఏమిటో ఇప్పుడు ఏకాంతంగా ఉంటూ వచ్చాడు ఈ దశలో ఏం చేశాడు వశిష్ఠ మహర్షి గారు ఆయన ఏమన్నా తీర్థయాత్రంగానే ప్రోత్సహించి పంపించేశాడు ఎందుకలా చేశాడయ్యా అంటే ఇందాకనే చెప్పుకున్నాం గురువైన వాడు కేవలం విద్యలో చెప్పడమే మాత్రం కాకుండా శిష్యుడి హృదయంలో ఏముందో అది గమనించాలి వశిష్ట మహర్షి తన శిష్యుడైనటువంటి శ్రీరాముడి హృదయంలో తత్వ విషయమైనటువంటి విచికిత్స చర్చ దాని గురించి తపన మధన అదంతా బయలుదేరిందని గుర్తు చేశాడు గుర్తుపట్టాడే గుర్తుపడితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయించాలి ఎవడికైతే తత్వ విషయమైనటువంటి పరిశోధన చేద్దామనుకుంటున్నాడో దాని గురించి తపన బయలుదేరిందో వాడు ఊరికిన పుస్తకాలు బట్టీ పట్టంగా చేయవలసింది ముందర వాడికి కావాలి చిత్తశుద్ది కావాలంటే ఏం కావాలి అది ముందరే వాల్మీకి మహర్షి చెప్పేశాడు మనకు వెనకాల కథల్లో వాడికి చిత్తశుద్ది కావాలంటే సత్కర్మానుష్ఠానం జరగాలి సత్కర్మానుష్ఠానం అంతా కూడా యజ్ఞయాగాది రూపాల్లో జరిగితే చాలా ఉత్తమం కానీ శ్రీరాముడికి ఎంత వయస్సు పన్నెండు సంవత్సరాల వయస్సు ఇంకా వివాహం కూడా కాలేదు ఇప్పుడు ఈ సమయంలో ఈయనకి యజ్ఞాగాదులు చేయిద్దామంటే దానికి తగినటువంటి సన్నివేశం ఇక్కడ లేదు కానీ తత్వ జిజ్ఞాస మాత్రం తీవ్రంగా వచ్చేసింది చిత్తశుద్ధి కోసం ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అందుచేత ఈ రాముడి చేత ఏం చేయించాలయ్యా ఆలోచించి ఆయన తీర్థయాత్రలు చేయించాలని నిశ్చయం చేశాడు రాముడు కూడా తన హృదయంలో ఉండేటువంటి సత్కర్మ పరిపాకం చేత తీర్థయాత్రల మీదే కోరికలిగింది వశిష్ట మహర్షి కూడా దాన్నే ప్రోత్సహించాడు ఇదేమిడయ్యా తీర్థయాత్రలు అంటే ఎవరు ముసలమ్మలు చేత కాని వాళ్ళు చేయవలసింది కానీ ఉత్తములైనటువంటి ఉత్తమ అర్హత కలిగినటువంటి సాధకులు ఈ తీర్థయాత్రలా చేయవలసింది అంటారేమో అలా కాదు యజ్ఞయాగాదు ఉత్తమ కర్మలే దాని కాదనే మాట లేదు కానీ అందరికీ ఏది సాధ్యం కొందరికి వయస్సే దాటిపోవచ్చు కొందరికి పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు చేద్దామనుకున్న సన్నివేశాలు కలిసి రాపోవచ్చు మనపోటి వాళ్ళు ఉన్నాం కలికాల జీవనం మనకి యజ్ఞయాగాలంటే అసలు సాధ్యమే కాకపోవచ్చు మరి మనకి చిత్తశుద్ధి వచ్చేటందుకు మార్గమే లేదా మహర్షులు కరుణామేలు కదా మనకి ఏదైనా ఉపాయం చేయకుండా ఉంటారా అంటే పరమేశ్వరుడు మహర్షుల ద్వారా మనకి చక్కటి ఉపాయం ఏర్పాటు చేయించాడు ఏంటంటే అది మహాక్షేత్రాల దర్శనం తీర్థయాత్రల దర్శనం దేవతల యొక్క దర్శనం ఇవి చేస్తే ఒక్కొక్క తీర్థయాత్రకి ఒక్కొక్క యజ్ఞ ఫలం ఉంటుంది అని నిర్ణయం చేశారు ఇది అంటే ధర్మశాస్త్రంలో చెప్పారు ఏతే భౌమామ్మయా యజ్ఞ తీర్థరూపేణ నిర్మితాహ అన్నారు తీర్థరూపేణ నిర్మిత తీర్థాల రూపంలో అంటే క్షేత్రాల రూపంలో నిర్మాణం చేశాట బ్రహ్మదేవుడు వీటిని భౌమ అమ్మయా యజ్ఞా భూమయములు జలమయములు అనేటువంటి యజ్ఞాలను తయారు చేశాడు ఏ రూపంలో తీర్థాల రూపంలో క్షేత్రాల రూపంలో తీర్థాలనేవి జలమయములైన యజ్ఞాలు క్షేత్రాలైన క్షేత్రాలనేవి భూమిమయములైన యజ్ఞాలు కనుక ఎవరైతే తీర్థదర్శనము క్షేత్ర దర్శనము చేస్తున్నారో అక్కడ ఉండేటువంటి దేవతలను దర్శనం చేసి ఉపాసన చేస్తున్నారో వాళ్ళు ఒక్కొక్క తీర్థయాత్రకి ఒక్కొక్క క్షేత్రయాత్రకి ఒక యజ్ఞాన్ని చేసిన ఫలాన్ని పొందుతారు దానికోసమే బ్రహ్మదేవుడు సృష్టి చేశాడో ధర్మశాస్త్రంలో నిర్ణయం చేసి ఉంచారు అందుచేతనే ఈ రహస్యం తెలుసు గనకనే శ్రీరాముడికి ఈ విషయంలో పెద్దగా ఆలోచన లేకపోయినప్పటికి సహజమైనటువంటి చిత్త చేత తీర్థయాత్రలు చేద్దామనే సంకల్పం కలిగినప్పటికి ఇతనికి మనస్సులో తత్వ చర్చ జరుగుతోంది ఈ సమయంలో ఇతనికి చిత్తశుద్ధి చాలా అవసరము చిత్తశుద్ధి చేయాలంటే కర్మ కావాలి కర్మ అంటే ప్రస్తుతం ఇతనికి అనుకూలైన కర్మల్లా అంటే యజ్ఞ ఫలితాలను ఇచ్చేటువంటి తీర్థయాత్రలే ఇతనికి ముఖ్యము అని చెప్పి నిర్ణయం చేసి వశిష్ట మహర్షి ఆయనకి తీర్థయాత్రలకి అనుమతి ఇచ్చాడనమాట కర్మ జ్ఞానము రెండూ ఉండవలసిందే మనిషికి తరించడానికి అని పూర్వమే చెప్పుకున్నాం జ్ఞానం రాముడికి స్వయంగానే దానంత అందుకుంటోంది అయితే అది వక్రమార్గంలో పట్టకుండా ఉండాలి ప్రస్తుతానికి స్తబ్ధత్వాన్ని తీసుకొచ్చింది జ్ఞాన విషయమైనటువంటి ఆలోచన అంతా ఆ స్తబ్ధత్వాన్ని తీసేసి అతనికి నిష్కామ కర్మ ఎందు తత్వస్థితిలో ఉంటూ కర్మను స్థితికి ఆదర్శప్రాయమైనటువంటి స్థితికి ఆయన్ని తీసుకువెళ్లాలంటే సత్కర్మ చేయించాలి అందుచేత వశిష్ఠ మహర్షి ఆ శ్రీరామచంద్ర ప్రభువు చేత మాత్రమే కాకుండా అతన్ని అనుసరించి అతని ఆలోచనలకు అనుకూలంగానే ఆలోచనలు చేసేటువంటి అతని సోదరులను కూడా కలిపేసి వీళ్ళందరి చేత తీర్థయాత్రలు చేయించాలి ఆ రకంగా శ్రీరామచంద్ర ప్రభు ఒకడికి మాత్రమే కాకుండా ఆ సోదరుల నలుగురికి కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞాన లభిస్తుంది అనేటువంటి సంకల్పంతో వాళ్ళ తీర్థయాత్రలకు పంపించాడనమాట ఆ విధంగా వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చారు అంతా బానే ఉంది మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి మామూలు వ్యవహారాల్లోకి వచ్చారు శ్రీరాముడు ప్రతిరోజు కూడా ప్రాతకాలం నిత్యానుష్ఠానం చేసుకుంటున్నాడు సరే మధ్యాహ్నం వరకు వెళ్ళి తండ్రి గారితో పాటు రాజ్యసభలో కూర్చుని రాజ్య వ్యవహారాలు కూడా ఎంతో కొంత అభ్యాసం చేస్తున్నాడు కానీ ఏమిటంటే దేని విషయంలోనూ బాధ్యత పెట్టుకునేవాడు చిన్న వయస్సు గరాబంగా పెరిగినవాడు ఆ తండ్రి గారికి తను చూస్తే ముద్దు బాధ్యత పెట్టుకోవాల్సిన అవసరమేముంది దాని అవసరం అప్పటికి రాలా మధ్యాహ్నం వరకు ఏదో సరదాగా రాజ్యసభలో కాలక్షేపం చేసి తండ్రి గారి దగ్గర ఆ విషయాలు విషయాలు చూస్తూ ఉండేవాడు అప్పటికే శాస్త్రజ్ఞానంతో ఉంది కదా మధ్యాహ్నం అయ్యేటప్పటికల్లా భోజనాలు పూర్తి చేసుకుని తమ్ముడు తగలిసి సరదాగా అడవిలో గెలిపోయి వేట అభ్యాసం చేస్తూ ఉండేవాడు ఎందుకంటే యుద్ధ విద్యలు అభ్యాసంలో నిరంతరంగా ఉండాలంటే రాజులు వేట అనేది అభ్యాసం చేస్తూ ఉండాలి రోజు యుద్దం కుదరదు కదా అందుకోసం వేట అభ్యాసం చేస్తే ఎప్పుడు కూడా శరీరం స్వాధీనంలో ఉంటుంది యుద్ధ విద్యలన్నీ కూడా స్వాధీనంలో ఉంటాయి అందుకోసం రాజపుత్రులకి వేట కూడా చేయిస్తూ ఉండేవాడు అని చె మధ్యాహ్నానికల్లా వెళుతూ ఉండేవాడు సాయంత్రాన్ని తిరిగి వస్తాడు ఇక్కడి నుంచి మిత్రులతో పెట్టుకుని చక్కగా ఆ శాస్త్రాలు ఈ శాస్త్రాలు చర్చ ఉల్లాసంగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు ఇలా ఎక్కువ రోజులు కొద్ది రోజులే జరిగింది క్రమక్రమంగా ఆ రాముడికి పన్నెండో ఏడు దాటిపోయి పదమూడో ఏడో నడుస్తూ ఉన్న సమయంలో మరి వైరాగ్యం క్రమక్రమంగా పెరుగుతూ ఉండేది నలుగురు సోదరుల్లో భరతుడున్నాడే ఆ భరతుడు అంటే వాళ్ళ యొక్క తాతగారికి అంటే మాతామహుడికి చాలా ముద్దుగా ఉండేది మేనమాములను తాతగారు తరసుగా ఆయన్ని తీసుకెళ్తూ ఆ కేకయ్య దేశానికి మిగిలిన ముగ్గురు మాత్రం ఎక్కడికి పోయేవాళ్ళు కాదు ఇక్కడే ఉంటూ ఆయన వెళ్ళినా కూడా దీర్ఘకాలం ఉంటూ కాదు మధ్య వస్తూనే ఉండేవాడు నలుగురు అనుకూలంగా ఉండేవాళ్ళు మధ్యలో ప్రయాణం చేస్తే ఆయన చేసేవాడు దగ్గర కూడా ఇక్కడ ఉండేవాళ్ళు దశరథుడికి ఏం చెంటే ఈ పిల్లల పరిస్థితి చూస్తే వాళ్ళు బాగా యువకులు ఉన్నారు పదమూడు సంవత్సరాల వయసుకే విద్యలన్నీ వచ్చేసినాయి మంచి పరాక్రమవంతులుగా ఉన్నారు కనుక వయస్సు చిన్నదిగా ఉన్నప్పటికీ వీళ్ళు బాగా అభివృద్ధి చెందున్నారు కనుక వీళ్ళకి త్వరగా పెళ్లి చేస్తే బావుండు అని ఆలోచన ఉండేది ఆ విషయమే మంత్రులతో కూడా చర్చ చేస్తూ అయితే ఈయన పక్కన పక్కన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటే అక్కడ శ్రీరామచంద్రమూర్తి పరిస్థితి మరో రకంగా మారుతూ వచ్చింది ఆయన క్రమక్రమంగా పొద్దుటూడి రాజ్యసభలకు రావడం తగ్గించుకున్నాడు కొంచెం ఆలస్యంగా వస్తూ ఉంటాం క్రమక్రమంగా అసలే రాకపోవడం దాకా వచ్చింది ఆ తర్వాత తమ్ముళ్లతో కూడా సరదాగా ఉండడం తగ్గించేశాడు ఆ క్రమక్రమంగా ఆహారం కూడా తగ్గించేశాడు మనిషి చిక్కిపోతున్నాడు రాజపుత్రులు ఉండవలసినంత షోగా ఉంటే క్రమంగా బట్టల మీద శ్రద్ధ కూడా తగ్గించేశాడు ఎప్పుడు చూసినా గదిలో కూర్చుంటాడు ఎప్పుడూ చంపక చేపెట్టుకుని ఆలోచించి ఏదో ఎప్పుడూ లోపల లోపలే మదన పడుతూ ఉంటాడు వాళ్ళకి చాలామంది సేవకులు ఉంటారు కదండీ ఆ సేవకులు వచ్చి బతిమాలగా బతిమాలగా కాలకృత్యాలు తీర్చుకోవడం మెల్లిగా స్నానం చేయడం ఎడ్డగట్టడం నాలుగు మెతుకులు తిన్నానంటే తిన్నాననిపించడం ఇలా ఉంది పరిస్థితి ఈ పరిస్థితి తండ్రి అయినటువంటి దశరథ కొంచెం గుర్తుపట్టాడు గుర్తుపట్టి ఏకాంతంలో కూర్చుని ఏమిటలా నాయనా నీ మనసులో ఉన్న మథన ఏమిటి ఎందుకు ఇట్లా ఉంటున్నావు సభ రావడం లేదు బాగా తిండి కూడా తగ్గించేశావు మనిషికి చిక్కిపోతున్నావు ఎండిపోతున్నావు పరిస్థితి ఏమిటని బతిమాలి బతిమహాలి అడిగేవాడు ఎన్ని అడిగినా రాముడు ఏమీ చెప్పాడు కదా ఏమి లేదండి ఏమి లేదండి మామూలుగానే ఉన్నానండి ఏమి లేదండి అనేవాడు ఎన్ని రకాల పరిశీలించి చూసినా ఎన్ని రకాల సంప్రదించినా ఏ రకం చేసినా కూడా శ్రీరామచంద్రుడి దగ్గర నుంచి సమాధానం వచ్చేవాడుగా సరే అక్కడి నుంచి ఏం చేయాలో తెలియక మరి కులగురువు గదా దశరథ మహారాజు గారు ఆ వశిష్ఠ మహర్షి గారిని పిలిపించి అయ్యా ఈ రాముడు పరిస్థితి ఉందండి మీరు కాస్త పరిశీలించి నాకేదా సలహా చెప్పండి మా రాముల పరిస్థితి మరీ చిన్నగా పెద్ద ఉన్నాడు రాబోయే కాలంలో రాజు కావలసిన కదా మరి ఏమిటని అడిగాడు ఆయన సరే అని ఏమి తెలియని వాళ్ళలాగా పరిశీలిస్తానని చెప్పి కొద్ది కాలం పరిశీలించినట్టు నటించి చివరికి ఏమో ఉన్నాయంటే అయ్యా దశరథహారాజా గొప్పవాళ్లకి అల్పమైన విషయాల వల్ల కోపము రాదు దుఃఖము వాళ్ళకి ఏదన్నా వచ్చింది అంటే అది గొప్ప విషయాల మీదే ఆలోచనలు నీకు శ్రీరాముడు అంటే ఏదో కొడుకు పన్నెండేళ్లవాడు పదమూడేళ్ల వాళ్ళు ఆలోచిస్తున్నావు కానీ శ్రీరాముడు మహాత్ముడు అంచేత ఆయన ఏదైనా ఆలోచిస్తున్నాడంటే అది గొప్ప విషయమే ఉంటుంది ఆయన దిగులు పడుతున్నాడు అది ఇంకా గొప్ప విషయమే ఉంటుంది అన్నాడు ఏమిటి సమాధానం ఇది ఈ సమాధానంతో ఏం చెప్పినట్టు దశరథుకి దిగులు కాస్త పెరిగింది తప్పితే ఏం తగ్గల కానీ వశిష్ఠ మహర్షి అంతకంటే ఏమీ చెప్పడంలా క్రమక్రమంగా రాముడితో పాటు రామ సోదరులు కూడా ఈ రకంగానే వైరాగ్యంగా ఉండడం ప్రారంభించారు రాముడు సంతోషంగా లేకపోయేసరికి ఆ అంతఃపురంలో ఎవరికీ సంతోషంగా ఉండటం లేదు రాముడు పేద చిక్కిపోతున్నాడో వీళ్ళు కూడా దిగులతో మెల్లిగా చిక్కిపోతున్నారు అయితే రహస్యం ఏంటంటే రాముడు తనలో ఉంచినటువంటి తత్వ విచికిత్స చర్చను తమ్ములకు కూడా కొంచెం కొంచెం అందిస్తున్నాడు గనక వాళ్ల బుద్ధి కూడా తత్వ విషయాల మీదకేపోయి క్రమంగా వాళ్లు కూడా వైరాగ్యంలోనే పడుతూ వస్తున్నారు అందుచేతనే క్రమంగా శ్రీరాములు లాగానే తక్కిన సోదరులు ముగ్గురు కూడా చిక్కిపోవడం ప్రారంభించారు దక్షుడికి సమస్య మరింత పెరిగింది వశిష్ఠ మహిళని అడిగినా సరైన సమాధానమేం రాలేదు ఇదేమిట్రా ఏం చేయాలరా అని మనసులో మదన ఉండగానే ఉన్నట్టుండి మబ్బుల్లేని పిడుగులాగా విశ్వామిత్ర మహర్షి ఊడిపడ్డాడు రోజున జై గురుదత్త